చలపతి వెంకటేశ్వరు నీ స్నేహితుడా అవును వాళ్ళది ఏ ఊరు ఏలూరు అతనికి పిల్లలు ఎంతమంది నలుగురు పెద్ద పిల్లలా చిన్నపిల్లలా అందరూ పెద్ద పిల్లలే ఆడపిల్లలెంతమంది మగపిల్లలెంతమంది ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళకి ఎన్నేళ్లు పెద్దమ్మాయికి ముప్పై ఒకటో సంవత్సరం ఆమెకు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు చిన్నమ్మాయికి ఇరవై ఏడు పెద్ద పిల్లవాడికి ఇరవై ఏళ్ళు చిన్నపిల్లవాడికి పదహారు ఏళ్ళు పెద్దమ్మాయి రచయిత్రి కదూ అవును తెలుగులో పెద్ద రచయితుల్లో ఆమె ఒకటే రిపీట్ స్టార్ట్ చలపతి వెంకటేశ్వరు నీ స్నేహితుడా చలపతి వెంకటేశ్వరు స్నేహితుడా అవును వాళ్ళది ఏ ఊరు వాళ్ళది ఏ ఊరు ఏలూరు ఏలూరు అతనికి పిల్లలు ఎంతమంది అతనికి పిల్లలు ఎంతమంది నలుగురు నలుగురు పెద్ద పిల్లలా చిన్నపిల్లలా పెద్ద పిల్లలా చిన్నపిల్లలా అందరూ పెద్ద పిల్లలే అందరూ పెద్ద పిల్లలే ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వాళ్లకు ఎన్నేళ్ళు వాళ్లకు ఎన్నేళ్ళు పెద్దమ్మాయికి ముప్పై ఒకటో సంవత్సరం పెద్దమ్మాయికి ముప్పై ఒకటో సంవత్సరం ఆమెకు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఆమెకు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు చిన్నమ్మాయికి ఇరవై ఐదో ఏడు చిన్నమ్మాయికి ఇరవై ఐదో ఏడు పెద్ద పిల్లవాడికి ఇరవై ఏళ్ళు పెద్ద పిల్లవాడికి ఇరవై ఏళ్ళు చిన్నపిల్లవాడికి పదహారు ఏళ్ళు చిన్న చిన్నపిల్లవాడికి పదహారేళ్ళు పెద్దమ్మాయి రచయిత పెద్దమ్మాయి రచయిత్రికదు అవును అవును తెలుగులో పెద్ద రచయిత్ర తెలుగులో పెద్ద రచయిత్రలో ఆమె ఒకతే రిపిటేషన్ డ్రిల్ స్టార్ట్ రవికి ఆరో ఏడు రవికి ఆరో ఏడు రాజుకు ఆరేళ్ళు రాజుకు ఆరేళ్ళు శర్మకు పదహారో సంవత్సరం శర్మకు పదహారో సంవత్సరం శాస్త్రికి పదహారు సంవత్సరాల ఇది ఒకటి తెలుగు రచయితలలో ఇతను ఒకడు తెలుగు రచయితలలో ఇతను ఒకడు తెలుగు రచయితులలో ఆమె ఒకతే రచయితులలో ఆమె ఒకతేల్ ఏడు ఆరో ఏడు అమ్మాయికి ఇరవై ఆరో ఏడు అమ్మాయికి ఇరవై ఆరో పెద్ద పెద్దమ్మాయి పెద్దమ్మాయి వాళ్ల పెద్దమ్మాయికి ఇరవై ఆరో ఏడు అమ్మాయికి ఇరవై సంవత్సరాలు అమ్మాయికి ఇరవై సంవత్సరాలు చిన్నమ్మాయికి ఇరవై సంవత్సరాలు చిన్నమ్మాయి సంవత్సరాలు మా చిన్నమ్మాయికి ఇరవై సంవత్సరాలు మా చిన్నమ్మాయికి ఇరవై సంవత్సరాలు రెస్పాన్స్ డిల్ మీ దేరు ఏలూరు మాది ఏలూరు మాదేరు మైసూరు మీది మైసూరు వాళ్ళ దేవు గురు వాళ్ళది గుంటూరు సుబ్బారావు గారి దేవురు విజయవాడ మగపిల్లలు నీకు పిల్లలు ఎంతమంది ఒక ఆడ ఒక మగ ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు గౌరికి పిల్లలు ఎంతమంది ఇద్దరు ఆడా ఒక మగరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు సావిత్రికి ఎంత మంది పిల్లలు ఒక మగ ఒక మగపిల్లవాడు శర్మ రవికి పిల్లలు ఎంతమంది ఇద్దరు ఆడా ఇద్దరు మగ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు పిల్లలు ఎంత మంది ఇద్దరు ఆడ ఒక మగరు అమ్మాయిలు ఒక అబ్బాయి సావిత్రికి ఎంతమంది పిల్లలు ఒక మగ ఒక అబ్బాయి ఏమండి మీకు ఎన్ని నాకు అరవై నాలుగు ఏళ్ళు ఎన్ని ఆమెకు ముప్పై నాలుగేళ్లు మా నాన్నగారికి యాభై ఆరు ఏళ్లు మీ అమ్మాయికి ఎన్నేళ్లు మా అమ్మాయి రవికి ఇద్దరు ఆడపిల్లలు రవికి ఎంత మంది ఆడపిల్లలు ఆయనకు ముగ్గురు మగపిల్లలు ఆయనకు ఎంత మంది మగపిల్లలు సరళకు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు సరళలకు ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు విమలకు అబ్బాయిలు సంవత్సరం ముప్పై నాలుగో ఏడు మూర్తికి ఎన్నేళ్లు మా తమ్ముడికి ఐదో సంవత్సరం మీ తమ్ముడికి ఎన్నేళ్లు